జ్యేష్ శృణన్నోతిగనంధిపత నమ సమా అస్మార్యం తా ారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తోహాక్రమనాశోస్ ప్రత్యవాయో నేను స్వల్పమప్యర్మ మహతో భయాత్ అభిక్రమనాశము లేదు కర్మయోగంలో అభిక్రమ నాశము లేదు కర్మయోగము అంటే ఉపాయము జ్ఞానము ఉపేయము జ్ఞానము ఆ జ్ఞానయోగము మీరు కర్మయోగాన్ని అనుష్ఠించి జ్ఞానయోగానికి చేరుకోవాలి జ్ఞానయోగము మోక్షము జ్ఞానాన్మోక్ష అంచేతనే యోగమైంది అది కాబట్టి కర్మయోగము వలన అంతఃకరణ శుద్ధి జ్ఞానయోగము మోక్షము ఇది మార్గం ఇది రాజమార్గం ఈ మార్గంలో పొరపాటు చేసే అవకాశం లేదు అభిక్రమనాశం లేదు సో శ్రీకృష్ణుడు ఎలా ఎందుకు చెప్తున్నాడు లోకంలో ఎన్నెన్నో మార్గాలు ఎనిమిది ఏవేవో శ్లోకాలు కూడా ఉన్నాయి ఒక ఋషి కాదు ఒక గురువు కాదు ఒక పంథ కాదు ఓ సమాచారం కాదు అని శ్లోకాలున్నాయి నైకో ఋషి అని అనే ఒక శ్లోకం ఆరంభం అవుతుంది ఏకో ఋషి కాదుగా నైకో ఋషి అనేక మంది ఋషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ని హైలైట్ చేసుకుంటూ పోయారు మనం కొంత సమన్వయ దృష్టితో చూస్తాం కాబట్టి అలా అనిపిస్తుంది కానీ కొంతమంది అంటారు మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి అంట శంకరుల చోట వివేక చూడంలో అంటారు శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని అన్నారు శంకరాచార్యులు ఈ శబ్దజాలం ఉన్నదే జాలము అంటే వల ఈ శబ్దముల యొక్క సముదాయమునో అర్థం వల అర్థం ఈ శబ్దజాలం ఉన్నది మహా ఇది మహారణ్యంలాగా ఉన్నది చిత్తభ్రమణ కారణం ఎవరికైనా సరే చిత్తానికి భ్రమ కలుగుతుంది భ్రాంతి కలుగుతుంది కన్ఫ్యూషన్ కలుగుతుంది అని శంకరులు అన్నారంటే ఇంకా సామాన్యుల మాట ఏం చెప్పాలి ఎంతంత సమాచారం ఎన్నెన్ని పుస్తకాలు ఎన్నెన్ని గ్రంథాలు దేనికదే ఇంక ఇదే సర్వం అన్నట్టుగా చెప్తూ ఉంటాయి ఈ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఒక క్లియర్ పాత్రను నిర్దేశించినటువంటిది భగవద్గీత కానీ గీతలో బోధించింది ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది మనిషి యొక్క అంతరంగ వికాసము వైపుగా నడిపిస్తుంది కానీ జనులకు అది మినహాయించనీ కాదు సామాన్య జనులకి యూ యూ షుడ్ గ్రో అంటే నో మేము ఏ గ్రోతు రాకూడదు మేమేమి ఇంతటి లోతైన పరిశీలనలు అధ్యయనాలు ఇవేమి మేము చేయకూడదు మాకంతా కూడా అలాగా అరటి పండులాగా మీరు తయారు చేసి ఇవ్వండి మీకు సందాయిస్తాము సో పీపుల్ వాంట్ టు పర్చేజ్ మోక్ష మోక్షాన్ని ఖరీది ఇప్పుడు నేను ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసా కాళహస్తి దేవాలయం నుంచి వచ్చింది అవును మరి దేవాలయాన్ని ప్రభుత్వం వాళ్ళు నడిపితే అలాగే ఉంటుంది ఏమిటి అడ్వర్టైజ్మెంట్ ఏమిటంటే మీరు రుద్రాభిషేకం చేసుకుంటే ఏకాదశి రుద్రాభిషేకం ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ సమ్ స్పెషల్ అకేషన్ ఈజ్ కమింగ్ ఆర్ హాజ్ ఆల్రెడీ కమ్ వాట్ ఎవర్ ఏకాదశి రుద్రాభిషేకం మీరు చేసుకుంటే మీకు సకల ఈతి బాధలు తొలగిపోతాయి అని ఒక లిస్ట్ ఇచ్చారు మీకు ఏ ఏ బాధలు తొలగిపోతాయో ఆ లిస్ట్ అంతా ఇచ్చారు ఈ రుద్రాభిషేకాన్ని చేసుకుంటు మీరు స్వయంగా కాళహస్తి రానక్కర్లేదు మీరు ఉన్న చోటే చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ పేరు గోత్రము ఇచ్చి పదిహేను రూపాయలు ఎంఓ ద్వారా కానీ లేకపోతే చెక్ ద్వారా కానీ పంపిస్తే మీకు రుద్రాభిషేకం చేసేసి మీకు ప్రసాదములు పోస్టు ద్వారా బట్వాడా చేయకూడదు అని డీ డీడీ అని కూడా వచ్చింది ఇది ఇది చూసి ఇది విని నేను ఆశ్చర్యపోయాను ఏముండది చాలా చిత్రంగా ఉంది ఆఖరికి సన్యాసం కూడా పోస్ట్లో ఇచ్చేసేటువంటి రోజులు వచ్చేసి మీరు హృషికేశ్ అనక్కర్లేదు మీరు మీ పేరు అవి చెప్పేస్తే పంపించేస్తే మీ తరఫున ఇక్కడ సన్యాస సంకల్పం మేము చేసేసి మీ గోత్రనామాలు చెప్పి చేయడమేగా మీ తరఫున సన్యాస సంకల్పం చేసేసి మీకు కాషాయ వస్త్రాలు బట్టువాడా చేయబడతాయి ఎటు వచ్చి మీరు కొంత ధనాన్ని పే చేయాల్సి ఉంటుంది అలాగా ఆ పోస్ట్లో లాగానే అవి వేసేసుకోవడం సో ఇది చాలా కమర్షియలైజ్ చేసేస్తాయి అంటే తేలిక అనమాట ఏది కష్టపడకూడదు గీత మార్గంలో గీతలో ప్రతి స్టెప్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరి పర్సన్ హ్యాస్ టు వాక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆల్ ది వే కానీ మార్గం మటుకు రాజమార్గం చేంజెస్ వస్తాయి క్రమంగా వస్తాయి ఇంపెర్సెప్టిబుల్గా వస్తాయి నిజానికి మహాత్ములు ఏం చెప్తారంటే ఎక్కడైనా డ్రమటిక్ చేంజ్ వచ్చిందంటే అధ్యాత్మ మార్గంలో మీరు దాన్ని నమ్మవద్దు అని చెప్తారు డ్రమటిక్ చేంజెస్ రావు మన మనస్సులో ఎంతో కాలుష్యం ఉంటుంది మనకి సంసారములందు తీవ్రమైన ఆసక్తి ఉంటుంది అసంఖ్యాకములైన కామనలు అర్థంపర్థం లేని భయాలతోటి మనం ఉంటాము మన దృష్టిలో మనకి కనబడే జగత్తు సత్యం అనే ఒక మహాభ్రాంతిలో మనం బతుకుతూ ఉంటాం ఆ స్థితిలో మీకు సడన్గా చేంజ్ వచ్చేసి కొండలని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు లేచిపోయి వీడు ఆత్మజ్ఞానైపోయడమో అలాగే సడన్ అండ్ డ్రామాటిక్ చేంజెస్ వచ్చినా వస్తాయి అని చెప్పినా ఆ రెండు సందర్భాలని కూడా మీరు విశ్వసించవద్దు అని మహాత్ములు చెప్తాను కాబట్టి ది గ్రోత్ హ్యాస్ పండు రాలిపోవడం సడన్గా రాలిపోతుంది చెట్టు నుంచి రాలిపోవడం ఇట్స్ ఎ సడెన్ ఈవెంట్ కానీ బట్ ది క్వశ్చన్ ఈజీ ఈజీ ట్ ఎ సడన్ ఈవెంట్ నా ఇట్స్ నాట్ ఎ అది పువ్వు వచ్చింది పువ్వు పిండి అయింది పిండి కాయ పెరిగి పెద్దది ముదిరింది ఇప్పుడు పండడం ప్రారంభించింది దాని వెనకాల బోల్డ్ అంత గ్రోత్ ఉంది అప్పుడు తక్కువ రాలిపోయింది రాలిపోయినప్పుడు ఏమనిపిస్తుంది సడెన్ ఈవెంట్ అనిపిస్తుంది అలాగే ఆత్మజ్ఞానం అనండి సన్యాసం అనండి లేకపోతే ఏదైనా మీరు ఏ పేరు పెట్టినా ఇజ్ ఇట్ సడన్ ఇట్ లుక్స్ సడన్ బట్ ఇట్ ఈజ్ నాట్ సడన్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ కాబట్టి అది కర్మయోగము జ్ఞానయోగము ఆ మార్గం Person has to carefully grow. గ్రో దీంట్లో ప్రత్యవాయం అనేది లేదు అభిక్రమ నాశము లేదు ప్రత్యవాయము లేదు అది భాష్యం అందాము కించ చికిత్సావత్ ప్రత్యవాయో విద్యతే నేను ప్రత్యవవాయానికి నిన్న దృష్టాంతం కామ్య కర్మలు కనుక సరిగ్గా చేయకపోతే కొంపలు వండుకుంటాయంటో ప్రత్యవాయం మాటలు వినపడతాయి అని చెప్పాను శంకర్లు వేరే దృష్టాంతం ఇచ్చారు చికిత్సావత్ వైద్యం చికిత్స అంటే వైద్యం మందు వేశారనుకోండి ఆ మందు సరైన మందు అయితే రోగం తగ్గిపోతుంది సరైన మందు కాకపోతే ప్రత్యవాయం కలుగుతుంది ప్రత్యమయం అంటే ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది సో ఒక అతనికి కడుపులో పోటును కంటికి కన్ని కలక వచ్చాయి ఏక కాలంలో కడుపు వ్యాధికి దృష్టార్థం ముందు చెప్పినా పర్వాలేదు మళ్ళీ వినండి ఒకసారి కొత్త కూడా వినొచ్చు కడుపులో పోట్లు వచ్చాయి కన్నీ కన్నుకు కలకొచ్చిందండి కంటి కలక కంజెక్టివ్ ఐటిస్ ఏదో అంటారు కడుపులో పోట్లు వచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఓవర్ వన్ జనరల్ ఫిజీషియన్ ఒకడే ఉండేవాడు ఇన్ని రకాలు ఎక్కడ ఉండేవి ఆయన కన్ను అదే కంటికి కలకొస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మంది ఇస్తాడు మళ్ళీ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా మేము అలాగ ఐ స్పెషలిస్ట్ అనేవాడు ఎవడూ లేడు అసలు వెళ్తే డాక్టర్ ఏం చేశాడంటే ఒక అరకి ఇచ్చి దీన్ని తాగబోయా నీకు అడుగుల పొట్లు తగ్గుతాయి అని ఆయన ఇంకొక సీసాలో చిన్న సీసాలో డ్రాప్స్ ఇచ్చి ఇవి కంటిలో వేసుకుంటూ ఉంటూ కంటికి కలక తగ్గు నేను ఇచ్చాడు వీడు ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ఈ కంట్లో వేసుకోవాల్సింది తాగేసాడు ఉంది ఇవిడ ఒకటి తాగడం ఒకటి కంట్లో కదా కాబట్టి ఈ కంట్లో వేసుకుని తాగేసాడు కడుపు తాగాల్సింది కట్లో వేసుకున్నాడు అంటే తాగాల్సింది కడుపులో గోట్లో అరుగు ఓ చుక్క దీంట్లో ఓ చుక్క దాంట్లో వేసుకున్నాడు వేసుకునేప్పుడు ఇంకా మంట ప్రారంభమైంది గెంతులు వేస్తో కన్ను పోయిందో ఎంత ప్రమాదం సో ప్రత్యాయం కాబట్టి చికిత్సావత ప్రత్యవాయన విద్యతే ప్రత్యవాయం అనేది ఒక పను యోగాసనాలు నేర్పుతారు అంటే యోగా యోగులు చెప్పిన మాట నేను చెప్తున్నా స్టాండర్డ్ యోగా పీపుల్ తోటి నేను కొంతకాలం తిరిగాను తిరగడమే వాళ్ళ దగ్గర ఉండి మకా ఉండి కొంత అధ్యాస అభ్యాసం అది చేశాను యోగాసనం అనేది యోగం వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మామూలు చిన్న చిన్నవైతే పర్వాలేదు కానీ కొంచెం లోతైన ఆసనాలు నేర్చుకునేప్పుడు చిన్న చిన్న జాగ్రత్తగా నేర్చుకోవాలి ఆ నేర్పి ఆయన కూడా ఒక పద్ధతిలో నేర్పాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయి అలా కాకుండా సామూహికంగా ఒక వెయ్యి మందికి మీరు యోగాసనాలు నేర్పారనుకోండి అవి ఏవో సింపుల్ ఆసనాలు అయితే పర్లేదు కానీ కాంప్లికేటెడ్ ఆసనాలు వీళ్ళు నేర్చుకునే కాలో చేయో బిడికి ఏదో అయ్యింది అనుకోండి ఉంటుంది అలాగంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ పదివేల మందికి యోగా ఒక్కళ్ళు నేర్పిస్తారనుకోండి అయితే వెయ్యి మందికి ఒక్కళ్ళు నేర్పిస్తారనుకోండి ఏదో ఈ పద్మాసంలో కూర్చో నడువు పెట్టు ఇటువంటి వాటి నడిచిపోతుంది నిటారుగా పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు ఏం కొంపలు ఇదేం లేదు కాబట్టి పర్వాలేదు ధ్యానం అయితే ఇంకా ఏమీ ఇబ్బంది లేదు ప్రాణాయామం కుంభకం నేర్పారనుకోండి గాలి నిండా పీల్చు ఇప్పుడు బిగబెట్టేటట్టు నేను చెప్పే వరకు విగబెట్ట నేను చెప్పిన తర్వాత స్లోగా విడిచిపెట్టు అని మీరు చెప్పి బోధించడం ప్రారంభించాలనుకోండి సాధకుడు అలా చేస్తాడు వాడు లేని ఓపికి తెచ్చుకుని నూతన ఒక ఉత్సాహంతో చేస్తాడు దానివల్ల ప్రత్యవాయ దోషాలు వస్తాయి కుంభకం చేసినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ అట్మాస్ఫియర్స్ ప్రెషర్ డెవలప్ అవుతుంది హార్ట్లో అదే లంగ్స్లో సారీ ఈ ఈ ప్రెషర్ బ్రెయిన్ దాకా ఎక్కుతుంది ఎందుకంటే ఇదంతా కూడా ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్ కనుక సో బ్రెయిన్ బ్రెయిన్లో ఒక బ్లడ్ వెళ్తూ ఉంటుంది కదండీ వాట్ ఎవర్ సమ్హౌ ద బ్రెయిన్ విల్ గెయిన్ సమ్ ఆఫ్ దిస్ ప్రెషర్ ఈ ప్రెషర్ కొంత బ్రెయిన్కి వెళుతుంది ఆ బ్రెయిన్కి ఆ ప్రెషర్ పడడం మంచిది కాదు కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది లాక్ ఒకటి ఉంటుంది దాన్ని బంధము జాలంధర బంధము ఇక్కడ ఒక యాపిల్ అని చూడండి యాడమ్స్ యాపుల్ ఈ యాడమ్స్ యాపుల్ని లాక్ కింద వేసేస్తారు ఒకటి ఇలాగ లాక్ వేస్తారు కానీ ఆ ఎడమ్ సేపు లాక్ పడిపోతే ఇప్పుడు కుంభకం మీరు అలాగే మరో లాక్ ఒకటి ఉంది దర్ ఇస్ అనదర్ లాక్ సో ఈ లాక్స్ ని కొంత అనుభవం లాక్స్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ కుంభకం అది చేస్తే బాగుంటుంది అలా కాకుండా మీరు సామూహికంగా బోధించారనుకోండి దీన్ని దిస్ పర్టికులర్ ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ సో మచ్ సో అసలు లాక్స్ తోటి మీరు ప్రాణాయామం చెప్పద్దు అని ఒక రికమెండేషన్ ఉంటుంది కుంభకం వద్దు మీరు గాలిని పేల్చండి విడిచిపెట్టండి సరళ ప్రాణాయామం అంటారు దాన్ని నాడీ శోధన ప్రాణాయామము చాలాది నేను అదే చెప్తూ ఉంటా విద్యార్థులకు అది సరిపడుతుంది అందుకు మించి మీరేం ప్రాణాయాంలో ఇప్పుడు పిహెచ్డీ చేయనక్కర్లా యూ నీడ్ నాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రణాయామం నాట్ నెససరీ ఆత్మజ్ఞానానికి అది అవసరం లేదు ప్రాణాయామ శతం నాసికా పీడనాత్ జ్ఞానీన భవతి అంటారు శంకర్ల చోట ముక్కుని పీడించటం వల్ల పీడి పీడించటం అంటే కుంభకంలో పీడించాల్సి ఉంటుంది మామూలు సరళ ప్రాణాయామంలో పీడించక్కర్లా మామూలుగా ఇల్లరు ఇలా ఉంటే జస్ట్ ప్రెస్ చేస్తే కుంభకంలో పీడించాలి అంటే లోపల నొక్కు పెట్టి పెట్టాలంటే పీడించాలి లేకపోతే పైకి ఉంటుంది కాబట్టి ప్రత్యవాయం అనేవి ఉంటుంది కామ్య కర్మలలో ప్రత్యవాయం ఉంటుంది యోగం సరిగ్గా చేయకపోతే ప్రత్యవాయం ఉంటుంది చికిత్సలో ప్రత్యవాయం ఉంటుంది ఇది రాజమార్గం కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించటం ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తాం ఇట్స్ ఎన్ ఇంటర్నల్ గ్రోత్ దీంట్లో ప్రత్యవాయానికి అవకాశం తర్వాత స్వల్పమ్యోగధర్మయే రక్ష మహత సంసారయామమరణాదిలక్షణా ప్రశ్న మరి అభిక్రమనాశం లేదు ఓకే ప్రత్యవాయం లేదు ఓకే మరి అయితే ఏముంది ఇంతు భోవతి అది ఉన్నది ఏమిటి క్యా హోట ఉన్నది ఇది లేదు అది లేదు మంచిది ఉన్నదేమిటో చెప్పండి అంటే స్వల్పమపి కొంచెమైనా సరే ఏమిటది అంటే మీరు కొంచెం చేస్తే సరిపడుతుందని కాదు ఒక ప్రోత్సాహం అనమాట మీరు కొంచెం అనుష్ఠించినా కూడా మీకు నష్టం ఉండదు మీకు చాలా ఉపకారం దొరుకుతుంది నిజం కూడా అదే ఆత్మజ్ఞానము అనే మెసేజ్ ఏదైతే కలదో ఇది ఒక్కసారి మీ మనస్సులో పడింది అంటే మీరు తప్పక కృతార్థులైతే ఇస్తారు ముందు వెనుక అనేది కొంచెం ఇటువంటి ఉంటుంది అది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు ఎర్నస్ట్నెస్ ఆ సమధికమైన ఉత్సాహం మనకు ఆత్మస్వరూపం తెలుసుకు తీరాలి అనే సమధికోత్సాహం ఉందనుకోండి ఇప్పుడే ఇక్కడే మీకు ఆ లక్ష్యం సిద్ధిస్తుంది కొంతమందికి సమధికోత్సాహం ఉండదు కొంచెం ఉత్సాహం అంటే కొంచెం ఉత్సాహం ఎలా ఉంటుందంటే టాపింగ్ పేజా టాపింగ్ లాగా ఉంటుంది పిజ్జా టాపింగ్ అంటే పిజ్జా మీద మీరు యూ కెన్ చూస్ ఏ టాపింగ్ వాడు పిజ్జా ఏదో సమ్ బేసిక్గా ఉంటుంది టాపింగ్ చూస్ చేసుకోవచ్చు అంటే టాపింగ్ ఇట్ ఓన్లీ యాడ్స్ టు ది ఫ్లేవర్ టు ది టేస్ట్ ఎట్సెట్రా ఆ రకంగా మన జీవితంలో అనేక అంశాలు ఉన్నాయి వీ యాడ్ వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ టాపిక్ ఏ భగవద్గీత అది వింటూ బాగుంటుంది మిగతా మిగతా ఏవి కూడా మనం విడిచిపెట్టకూడదు మనసానే విడిచిపెట్టడం ఫిజికల్గా విడిచిపెట్టాల్సిందని కాదు ఏ సంసారాసక్తి విడవద్దు దేన్ని విడవద్దు కామను విడవద్దు భయాలు విడవద్దు అప్పుడప్పుడు గీత కూడా అంటూ ఇటువంటి కాంట్రడిక్టరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కొంతమందిలో వాళ్ళకి కంగారు ఉండదు కంగారుగా కంగారుగా జ్ఞానం కలగదు ఎందుకంటే వాళ్లే కంగారు కంగారుగా అక్కర్లేదు అనుకుంటుంటే కంగారు కంగారు ఎందుకు కలుగుతుంది కాంట్రడిక్టరీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఎవడైతే కాంట్రడిక్టరీ అంటే మ్యూచువల్లీ అపోజింగ్ థింగ్స్ని వాడు హ్యాండిల్ చేసేస్తూ ఉంటాడు సో ఆత్మకి పుట్టుకలేదంటాడు హ్యూజ్ బర్త్డే పార్టీ ఇస్తాడు మీకు ఒక దృష్టాంతం చెప్పాడు కాంట్రడిక్టరీ హౌ అప్పుడే ఆత్మకి పుట్టు అజోనిత్య శాస్త్రు రోజు పురాణ అని అప్పుడే చెప్పి మళ్ళీ అప్పుడే దానికి విరుద్ధంగా మీరు మీరు యాక్ట్ చేస్తే ఏది చూసివాడు ఏది చేయాలి చూసివాడు వాట్ హీ హ్యాస్ టు ఫాలో వాడు ఏం ఫాలో అవుతాడంటే ఆత్మకి పుట్టుక లేదు అని అలా చెప్తూ ఉంటారు దాని సంగతి అంత సమాచారం కాదు ఇది ఇది నిత్య జీవితంలో వస్తూ పోతూ ఉండేవి ఇవన్నీ చాలా ముఖ్యము అనే ఒక మెసేజ్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అంతే హ్యాస్ ఇప్పుడు అంత అంత కాబట్టి కాంట్రడిక్షన్స్ ఇలాంటి కాంట్రడిక్షన్స్ అలాగే వైరాగ్యం మీరు వైరాగ్యాన్ని గురించి బోధించి చాలా ఖరీదైన జీవితాన్ని మీరు గడుపుతున్నారనుకోండి సో దట్ మీన్స్ వాట్ ఆ కాంట్రడిక్షన్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా లేదా ఇబ్బందిగా ఉందా లేదా ఇబ్బంది ఏమీ లేదని బాగానే ఉందండి అంటే అంటే యు ఆర్ నాట్ రైట్ ఎర్నెస్ట్ అబౌట్ వైరాగ్యం అని సో రైట్ డెడ్ అర్నెస్ట్ అంటారు రైట్ ఎర్నెస్ ఆర్ డెడ్ అర్నెస్ ఆ ఎర్నెస్నెస్ ఆ సమధికమైనటువంటి ఉత్సాహం ఉంటే మీకు ఆత్మజ్ఞానం చాలా తొందరగా అది ఇట్స్ నాట్ ఏ టైమ్ బౌండ్ ప్రాసెస్ కాబట్టి తొందరగా ప్రోగ్రెస్ తొందర అంటే అభిప్రాయం ఏమిటంటే టు ది ఎక్స్టెంట్ ది నెగిటివ్ థింగ్స్ హ్యావ్ టు బి రిజెక్టెడ్ ఆ విధంగా ప్రోగ్రెస్ని మనం మాట్లాడవచ్చు పండు పడ్డాలు కింద దాంట్లో ప్రోగ్రెస్ ఏముంటుంది పండు పడ్డానికి ప్రోగ్రెస్ పండు పడుట ఇట్స్ ఏ మొమెంటరీ ఈవెంట్ అది ఒక టైం బౌండ్ ఈవెంట్ కాదు అది పొద్దున్న ఏడు గంటలకు ప్రారంభమై అలా పడుతో పడుతూ పడుతూ సాయంకాలం అయ్యేప్పటికీ పడుతుంది అలాగ ఉంటుందండి అలా ఉండదు కదా ఇట్స్ ఏ మొమెంటరీ ఈవెంట్ కాబట్టి పండు పడుట అనే ప్రోగ్రెస్ ఏముంటుంది యూ కెనాట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రెస్ అబౌట్ ఇట్ బట్ స్టిల్ యూ కెన్ టాక్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ ఇలాగా పండు ముగ్గితే కానీ పడదు కాబట్టి ముగ్గాలి ముగ్గుతూ ముగ్గుతూ ఉన్నది రేపటికి ముగ్గుతుంది అని ఆ విధంగా యూ కెన్ టాక్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ యాజ్ ఎ టైం బౌండ్ ప్రాసెస్ అంతేగాని పదడాన్ని మీరు టైం బౌండ్ ప్రాసెస్ కింద చెప్పడానికి ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఎన్ ఈవెంట్ మోమెంట్ ఇట్స్ నాట్ టైం బౌండ్ ఆత్మజ్ఞానం కూడా అటువంటిది ఇట్స్ నాట్ ఎ టైం బౌండ్ ప్రాసెస్ కనుక ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోషన్ అండ్ ఇట్స్ ఎ విషన్ అండ్ ఇట్స్ జస్ట్ ఇప్పుడు మీరు పండుగ వేసు చూస్తున్నారు పండుగ కనపట్టలేదు ఆకులే కనపడుతున్నాయి ఇంకోడకు కనపడుతున్నాయి వాడు చూపిస్తున్నాడు కనపడలేదు టక్ ముందు కనపడుతున్నట్లు అలాగే కాబట్టి ఇట్స్ ఇట్స్ ఇట్స్ నాట్ ఎ టైమ్ బౌండ్ ప్రాసెస్ కానీ ప్రోగ్రెస్ మనిషి తయారీ ఇస్ ఎ టైం బౌండ్ యూ కెన్ టాక్అ్ టైమ్ యాజ్ ది పర్సన్ ప్యూరిఫైస్ హిజ్ హార్ట్ కాబట్టి దీంట్లో ప్రోగ్రెస్ టైము అనేది చెప్పేందుకు అవకాశం ఉన్నది బట్ వస్తు కలగుణకు అతీతమైనటువంటి తత్వము సో కాబట్టి స్వల్పమపి అని ఎందుకు చెప్తున్నారంటే మెచ్యూరిటీ అన్నది ఇట్ కెన్ హ్యాపెన్ క్విక్లీ ఇట్ కెన్ హ్యాపెన్ స్లోలీ పండు ముగ్గడా ఉన్నది స్లోగా ముగ్గచ్చు ఏముంది కంగారుగా కూడా ముగ్గచ్చు స్లోగా ముగ్గచ్చు డజన్ మ్యాటర్ అది అభిప్రాయం కాబట్టి పండు స్లోగా ముగ్గాల కంగారుగా ముగ్గాల అన్నది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సి ఉంటుంది స్వల్పమపి ఈ ధర్మంలో స్వల్పం కూడా మీరు అనుష్ఠించితే అనుష్ఠిత యోగ ధర్మస్యా అంటున్నారు చూడండి యోగము అనే ధర్మం ఇక్కడ యోగము ద్విధము కాబట్టి ఇది ఆత్మధర్మము అంటారు ధర్మాన్ని రెండు రకాలు ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం ఇది నివృత్తి ధర్మం దీనికే ఆత్మధర్మము అంటే ఈ కర్మయోగము జ్ఞానయోగము లేక సాంఖ్య యోగము అనే రెండు కూడా ఈ ఆత్మధర్మంలో అంతర్గతమై ఉంటాయి కాబట్టి ఈ యోగము అనే ధర్మము ద్విధ యోగ రూపమైన ధర్మం ఏదైతే కలదో దీన్ని కొద్ది మీరు అనుష్ఠించినా కూడా అది మిమ్మల్ని పెద్ద భయం నుంచి రక్షిస్తుంది పెద్ద భయం అంటే ఏమిటి మహతో భయా ఈ చిన్న చిన్న భయాల నుంచి రక్షిస్తుందని చెప్పట్లేదు పెద్ద భయం నుంచే రక్షిస్తుంది వేదాంతము మీకు సంసార భయం నుంచే నివృత్తి చేస్తుంది అంతేగాని మీకు చిన్న చిన్న సంసార భయం ఏమిటో మాకు కంగారు అసలు అటువంటి భయం ఏమిటో మేము ఇంకా వినలేదు కూడాను మాకున్న భయం వల్ల ఏంటంటే సెక్యూరిటీస్ ఏమో కొన్ని పెట్టుకున్నాము కొనుక్కు పెట్టుకున్నాము లేదా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసాము అది చెడిపోతుందేమో అనే భయంలో ఉన్నాము సంసార భయానికి మాకేమీ కంగారు లేదని మీరంటే ఇది మళ్ళీ ఉపయోగపడదు ఇది మహతో భయా మహాభయం నుంచే రక్షిస్తుంది కానీ అల్ప భయాల నుండి రక్షించదు అంటే మీరు అప్పుడు అనొచ్చు మరైతే మహాభయం నుంచి రక్షిస్తే అల్ప భయాలు ఉంటాయని ఉండవు కానీ కొంతమందికి అల్ప భయమే కావాలి వాడికి వాడికి మహాభయం నుంచి విముక్తి వాడికి అక్కర్లేదు కాబట్టి వాడు హీ మే నాట్ బి కీన్ అబౌట్ దిస్ కాబట్టి మహతో భయాది ఏదైతే శంకర్లు అంటారు సంసార భయాత్ జన్మ మరణాది లక్షణాది నాకు మరణ భయం నుంచి విముక్తి కావాలి అని అనుకుంటే ఇది మీకు ఆ విముక్తినిచ్చేస్తుంది కొంచెం అనుష్ఠించినా మీకు ఆ భయం క్రమంగా తొలగిపోతుంది అబ్బాయి మరణానికి కంగారు లేదండి మరణం మాటకేముంది ఇంకా చాలా ముందు మాట అది ప్రస్తుతం కొంచెం ఈ కోర్టులో కేసు ఒకటి నడుస్తుంది అది నెగ్గుదో నెగ్గదో ఉంది ఆ భయం నుంచి విముక్తి కావాలి అంటే ఇదేం ఉపయోగిస్తుంది ఉపయోగించదు మరి భగవద్గీత పారాయణ చేస్తే కోర్టు కేసు నెక్కుతారు అలా నెగ్గర కోర్టు కేసు నెగ్గాలంటే మరేదైనా పారాయణ చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంలో మంచి లాయర్ని పెట్టుకోవడం అది ఉంది అది కాకుండా కూడా మీరు ఏదైనా పారాయణ చేయదలుచుకుంటే కోర్టు విజయం కోసం ఏదో దుర్గా పాఠము ఏదో సప్తశతి అలాంటిది ఏదైనా పారాయణ చేసుకోండి భగవద్గీత పారాయణ చేస్తే ఉపయోగం ఉంది అసలు భగవద్గీత పారాయణ అనవసరం మొన్న నన్ను విద్యార్థు అన్నాడు నేను భగవద్గీత పారాయణ చేస్తానండి రేపటి నుంచి అన్నాడు నా ప్రసంగం విని ఇంత గొప్పది భగవద్గీత పరిహారం ఎందుకని భగవద్గీత పారాయణ ఉద్యమ రోజు ఒక శ్లోకానికి తాత్పర్యం చదువుకో శ్లోకం చదివి అర్థం చదివి తాత్పర్యం అలా చదువుకో పారాయణ మాత్రం వద్దు సుమా అందుకే ఆ శ్లోకం నోటికి రావాలి అని ఒక ఉత్సాహంతో చేస్తే అది వేరే సంగతి బట్ పారాయణ చేయటం అనేది ఒక పద్ధతి ఒక సంకల్పం చేసి నేను పరమేశ్వర ప్రీతి కోసం ఈ గ్రంథాన్ని పఠిస్తున్నాను ఒక సంకల్పం చేసి పూజ లాంటిది చేసి మొదలెడతా వాటిల్లో భగవద్గీత చేరదు అది సంగతి సో ఆ మహాభయము నుండి మాత్రమే విముక్తిని కలిగిస్తుంది తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచుద్ధ వ్యవసాయ ఇది కూడా యోగమహిమోపనిషత్తులో భాగమే యోగమహిమోపనిషత్తు అని మూడు శ్లోకాలు ఉంటాయని అన్నాను ఇది మూడో శ్లోకం సో ఇక్కడ వ్యవసాయము అంటే నిశ్చయము అని అర్థం అంతేగాని తెలుగు వ్యవసాయం మాత్రం కాదు తెలుగు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కదా అది కాదు ఇక్కడ అగ్రికల్చర్లేదే ఉడికే అలా వ్యవసాయం చేస్తున్నారు అంటూ అలా ఎందుకు అంటున్నారో తెలియాలి కానీ ఆ సంస్కృతంలో ఆ అర్థం దానికి లేదు వ్యవసాయం కరోమీ అంటే నేను బాగా కష్టపడి పనిచేస్తున్నాను అని అర్థం అంతేగాని అగ్రికల్చర్ చేస్తున్నానని మాత్రం అర్థం కాదు అగ్రికల్చర్ చేస్తున్నాను అని చెప్పాలంటే కృషిం కరో మీ అని చెప్పాలి చాలా ఆపోజిట్ మీనింగ్స్ వచ్చాయి తెలుగులో సమూహం పదాలని అపభ్రంశం కూడా చేస్తూ ఉంటారు తెలుగులో తెలుగులో ఉచ్చరించేప్పుడు రాంగ్గా ఉచ్చరిస్తుంది అలా రాంగుగా ఎందుకు ఉచ్చరించాలి క్లీన్గా ఉచ్చరించచ్చు కదా అంటే ఆ భాషని నేర్చుకోవాలనే ప్రేమ లేకపోవడం చేత ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు రాంగ్గా ఉచ్చరిస్తారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటారు ఎంత ప్రేమగా నేర్చుకుంటారు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారు రాంగ్ యూసేజ్ చేస్తారా ఐ వెంటెడ్ అనో ఐ గోడ్ అనో అంటారా అందరూ అందరూ కరెక్ట్గా యూజ్ చేస్తారు రాంగ్గా యూజ్ చేశారనుకోండి అందరూ విరగబడి నవ్వుతారు పరిహాసం చేస్తారు కానీ సంస్కృతం దగ్గరికి వచ్చేప్పటికీ అందరికీ ఫ్రీ ఫ్రీ అన్ని రాంగ్గా యూజ్ చేస్తారు సో చాలా దురదృష్టకరమైన విషయం ఎనివే వ్యవసాయాత్మిక బుద్ధి ఆ వ్యవసాయం ఆ వ్యవసాయం అంటే అర్థం వి అవసాయా సో ఈ సాయా అన్నది ఏదో ఒక ధాతువు నుంచి వచ్చింది ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే తొలగించి వేయుట అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి విరుద్ధమైన వాటినన్నిటినీ నిరాకరణ చేసేసి केवलमु पनी कक्ष्यम वैपे मुंबे सात दिन व्यवसाय अंत दीन को चवतारिक या सांख्ये बुद्धि उक्ता योगे च वक्ष्यमाणलक्षण सावसायात्मका बुद्धि ఆ అవతారికను అలా కలుపుకోవాలి అవతారిక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ అదేమిటి అవతారికను ఇన్కంప్లీట్గా ఎందుకు గుద్దులు పెట్టారంటే ఆ శ్లోకంలో ఉండే మొదటి రెండు లేక మూడు పదాలు దానికి జోడిస్తే అది కంప్లీట్ అవుతుంది అలాగే అర్థమైందండి నా ప్రొసీజర్ సో ఇంతకుముందు మనకి బుద్ధి గురించి చెప్తున్నారు ఇయం బుద్ధి ఏ బుద్ధి సాంఖ్య బుద్ధి జ్ఞానయోగానికి సంబంధించినటువంటి బుద్ధి సో సాంఖ్యము అనే దాని గురించి బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం అది చెప్పారు ఇరవై శ్లోకాల్లో మనకి చెప్పారు సాంఖ్య బుద్ధి అంటే చెప్పారా ఇంకొకటి కూడా చెప్పబోతున్నారు యోగేచ బుద్ధి వక్ష్యమాన రక్షణ యోగబుద్ధి అనేది ఒకటి ఉంది అంటే కర్మయోగము అది అది సాంఖ్యయోగానికి అంటే జ్ఞాన మార్గంలో సాధకుణ్ణి తర్ఫీదు చేస్తుంది అది చాలా మంచిది అని ఈ రెండు శ్లోకాల్లో చెప్పారుగా మరైతే అదేమిటో చెప్పండి అంటే తర్వాత రాబోయే శ్లోకాల్లో అది చెప్తారు నెక్స్ట్ శ్లోకం నుంచే వచ్చేస్తుంది దాని ప్రసంగం చెప్పబోయేటువంటి లక్షణములు గలది అంటే కామనలో వద్దు కర్మాధి అధిక కర్మ గలదు ఈ ఫలము ఎందు తృష్ణని ఉండరాదు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అంటేవో చెప్పబోతున్నాం లక్ష్యమాణ లక్షణ కర్మయోగాన్ని చాలా లోతుగా నిరూపించబోతున్నారు ఆ కర్మయోగ బుద్ధి ఈ సాంఖ్య బుద్ధి ఇవి రెండు బుద్ధులు కానీ లక్ష్యం ఒక్కటే కర్మయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి స్వర్గమా కాదు మోక్షమే సాంఖ్యయోగ బుద్ధి లక్ష్యం ఏమిటి మోక్షమే మరి అయితే రెండు బుద్ధులు ఎందుకు వచ్చాయి అంటే కర్మయోగ బుద్ధిని బుద్ధిని మీరు ముందు పట్టుకుంటే మీకు సాంఖ్యయోగ బుద్ధిలోకి నెట్టుతుంది అది దాంట్లోకి తీసుకెళ్తుంది సాంఖ్యయోగ బుద్ధిలోకి చేరారంటే బస్ అయిపోయింది మీరు ఆత్మజ్ఞానాన్ని పొందేస్తారు జీవన్మూర్తులు అయిపోతారు ఉపాయము ఉపేయము అలా కాబట్టి రెండు బుద్ధులుగా ఉన్న మార్గం ఒక్కటే అల్టిమేట్గా మొత్తానికి ఆ బుద్ధి అనండి ఈ బుద్ధి అనండి సాంఖ్య బుద్ధి కర్మయోగ బుద్ధి ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో దీంట్లో ఒకటి విస్తారంగా చెప్పాము ఇంకోటి విస్తారంగా చెప్పబోతున్నాము ఇదే అధ్యాయంలో ఈ బుద్ధి ఉన్నదేది ఇది ఎటువంటి బుద్ధి తెలుసిన వ్యవసాయాత్మిక బుద్ధి యా ఉత్త సా వ్యవసాయాత్మిక బుద్ధి అది అన్వయం నేను అన్వయం చెప్తున్నా అన్వయం ముఖ్యం ఒకసారి నేను ఏదో సంస్కృత శ్లోకం ఏదో చర్చిస్తున్నా చర్చిస్తుంటే నాకు అన్వయం కుదరలేదు అన్వయాలు కుదరవు భాగవతంలో శ్లోకాలకు అన్వయం కుదరలేదు నేను అన్వయం చేసి పెడితేనే అది చేస్తే అన్వయం కుదురుతున్నాయి నేను భాగవతం కోసం ప్రతి పదార్థంలో అన్వయం చేసి పెట్టాను నేను అన్వయం చేసి పెట్టిన తర్వాత మీకు చక్కగా కుదురుతుంది అన్వయం నాకు కుదరదు అది నేను దాన్ని ఓవర్గా కుదురుస్తూ నేను సప్తమ స్కంధంలో పదిహేనో అధ్యాయం చేస్తున్నా ప్రహ్లాదోపాఖ్యానో అది అయింది దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదము అని దత్తాత్రేయ మహర్షి ప్రహ్లాదునికి వైరాగ్యాన్ని బోధిస్తారు అది చేస్తున్నా ప్రతి అనుష్ప్స్ చిన్న బుల్బుల్ వెర్సెస్ కానీ ప్రతి వర్సు ఒక ప్రాజెక్ట్ ఎవరి వెర్స్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ ఆ వెర్సు చూడడం ఏవో రకరకాల పదాలన్నీ ఓ చోట పెట్టినట్టుగా ఒక జంబుల్డ్గా ఉంటుంది వెర్స్ చూడగానే అలా ఉంటుంది ఏమిటబ్బా ఇలా ఉంది ఈ వర్సు అని దాన్ని అలా మళ్ళీ చూడడం మళ్ళీ చూడదాం మళ్ళీ చూడదాం ఈరోపలో శ్రీధరాచార్యుడు ఏం చేశాడు దీన్ని వంశీధరాచార్యుడు దీన్ని ఎలాగ సాగతీసాడు అని ఇవన్నీ చూసి ఇది దీని సమాచారం అని అలా టైప్ చేయటం టైప్ చేస్తే ఆ పదం అక్కడ ఫిట్ కాదు ఫిట్ కాకపోతే దీన్ని తీ దాన్ని హైలైట్ చేసి కార్నర్లో పెట్టడం తర్వాత ఫిట్ చేద్దాం దాన్ని ముందు బేసిక్ స్ట్రక్చర్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకెక్కడ నాలుగు ఐదు పదాలు అలా వెళ్లాడుతున్నాయి గాల్లా ఇవి ఎక్కడ కూర్చోబెట్టాలి ఇది ఇక్కడ ఇది ఇక్కడ అది ఇలా కూర్చోబెట్టిన తర్వాత తెలుగు వ్యర్థాలని ఇటు ఒక మార్చాల్సి అన్నప్పుడు దానికి వివరణాత్మకమైన ప్రాజెక్ట్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ ఎవరి వెర్స్ ఇస్ ఎ ప్రాజెక్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెరస పూర్తయ్య సంస్కృతంలో మనకి సంస్కృత భాషలో అనుభవం ఉండి కూడా ఇది పరిస్థితి ఏమి వెరసస్ అనుభవం కానీ భావం మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది ఎనివే కాబట్టి అన్వయం ముఖ్యం సో నేను ఒకరితో శ్లోకం చేస్తున్నాను ఆయన ఏమో ఆ శ్లోక తాత్పర్యం నాకు చెప్తున్నారు నేనంటే నాకు శ్లోక తాత్పర్యం తెలుసు మహాత్మ నాకు అన్వయం చెప్పండి అంటాను అంటే మళ్ళీ తాత్పర్యమే చెప్తారు నేనన్నా మీరు నాకు తాత్పర్యం చెప్తారేంటి నాకు తాత్పర్యం తెలుసు అనుష్టు దాంట్లో విషయం నాకు తెలుస్తుంది నాకు వేదాంతం బోధించ తెలుస్తూనే ఉంది నాకు అన్వయం కాదు ఈ డిడ్ నాట్ సే హీ డి నాట్ గివ్ మీ అన్వయం ఒక శ్లోకం నాకు కుదరక నేను రాజమండ్రి పట్టుకెళ్తే వాళ్ళు అన్వయం చేయలేదు నాకు వాళ్ళు మీ వల్ల వదలండి వదిలిపెట్టేయండి ఎందుకు వచ్చింది నేనే చేసుకుంటాను అని నేను ఎవరినో పట్టుకుని నేనే చేసుకుంటాను ఓ శ్లోకానికి ఎప్పుడు నాలుగో స్కంధంలో ఒక శ్లోకానికి ఎనివే సో ఇక్కడ నేను మీకు అన్వయం చెప్తున్నా వాట్ ఐఎమ్ టీచింగ్ ఇస్ అన్వయం సో buddhi బుద్ధి ఉక్తా రెండు రకాల బుద్ధి ఉందని చెప్పామే ఆ బుద్ధి యా ఉక్తా buddhi ఆ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఆ బుద్ధిలో ఫికిల్ మైండెడ్నెస్గా ఉండదు ఉండరాదు అది నిశ్చయాత్మకమైన బుద్ధి ఏకేహ కురుణ ఇది ఒక్కటే ఇంకా మీరు మళ్ళీ ఇట్నించేటు అట్నించేటు వేబరింగ్ అంటారు చూడండి చాలా మైండ్ అలా జంప్ చేస్తూ ఉంటుంది దేని మీద స్థిరం ఉంటుంది ఇది అది అది ఇంకొకటి డాక్టర్ దగ్గరికి వైద్యుడి దగ్గరికి వెళ్ళేప్పుడు కూడా జనం ఇలాగంటే ప్రవృత్తినే కలిగి ఉంటారు సెకండ్ ఒపీనియన్ అంటారు వీడు సెకండ్ ఒపీనియన్ అని పైకి చెప్పడు థర్డ్ ఒపీనియన్ను ఫోర్త్ ఒపీనియన్ కూడా సేకరిస్తూ అంటే ఏమైపోతుందంటే ఆ చిన్న వ్యాధి ఏదో ఉంటుంది చిన్నో పెద్ద ఏదో ఏమంటే వ్యాధి చిన్నదా పెద్దదా అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్ థింగ్ బుట్ ఈస్ ఓ డాక్టర్ గారు చెప్పారు అన్నమాట నేనంటే ఏదో గీత పుస్తకం చదివి చెప్పారని అలా కాదు ఓ డాక్టర్ గారు చెప్పారు ఏమంటే వ్యాధి చిన్న వ్యాధి పెద్ద వ్యాధి ఇప్పుడు కిడ్నీ ఉంది కిడ్నీ ఫెయిల్డ్ నాకు దానికి ఏదో యూరా యూరలాజికల్ యూరాలజిస్టులు దానికి ఏదో ఆపరేషన్ ఏదో సర్జరీ చేస్తాం అది చిన్నదా పెద్దది అంటే అందరూ పెద్ద ఆపరేషన్ అనేది మేజర్ ఆపరేషన్ కింద వస్తుంది ఆ క్యాటగిరీలో కానీ ఆ వ్యక్తి కనుక ఒక రకం వ్యక్తికి ఇట్ ఈజ్ ఎ రొటీన్ ఆర్ ఏ మైనర్ థింగ్ ఫర్ అనదర్ పర్సన్ ఇట్ ఈజ్ మోర్ దాన్ మేజర్ హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ హీ సఫర్స్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ సఫర్స్ చిన్నదా పెద్దదా అన్నది మనిషిని బట్టి కాబట్టి మనము శరీరంలో ఉండే అనారోగ్యం విషయంలోనే ఇంత వ్యాసిలేటింగ్గా ఉంటామే అలాంటిది మనస్సులో చేసుకోవాల్సిన ఒక భావము మనస్సులో స్థిరం చేసుకోవాల్సిన ఒక నిష్ఠ ఇంకా నిష్ట పట్టుకుంటే ఇంక జీవితం అంతా కూడా ఆ నిష్ట ముందుకు తీసుకుపోవాలి అటువంటి నిష్ట అది ఇదే వ్యవసాయాత్మిక బుద్ధి ఏక అది ఏకరూపంగా ఉంటుంది కర్మయోగము సాంఖ్యయోగం అంటే ఇంకా అలాగా ఆ దిశలో వెళ్ళిపోతూ ఉండటం ఇటు అటు బెసగరాదు ఇంకా అలా వెళ్ళిన వాడు లక్ష్యాన్ని చేసేసుకుంటాడు ఓ పద్యం ఒకటి గుర్తు వస్తున్నారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలదు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ వ్యవసాయాత్మిక కాంట్రడిక్షన్స్ ఉండకూడదు you put your mind and heart in it mind ante mee mi prema one heart ante mee mi prema mind ante mee mi avagaahana mee intellect you put your mind and heart in it denini premistaru danini adhyayanam chestaru denini adhyayanam chestaru danini premistaru that is vyavasaayatmika buddhi mathematics professor antaru mathematics ni adhyayanam chestadu డిటెక్టివ్ అవ్వాల్సింది ప్రేమిస్తాడు ఏదో సంథింగ్ ఎల్స్ హీ లవ్ లేదా అంటూ ఉంటాడు నేను డిక్కుమల్ని మ్యాథమెటిక్స్లోకి వచ్చాను అదేవిటి కామర్స్లోకి వెళ్ళి ఉంటే బోర్డుకు డబ్బు సంపాదించి ఉండి వాడిని అధ్యయనం చేసేది మ్యాథమెటిక్స్ ప్రేమించేది కామర్స్ కామర్స్ వాడిని అడిగితే ఎందుకు వచ్చిన కామర్స్ అండి నేను ఫిజిక్స్ అది ఉండాల్సిందే అంటాడు మీడియా కర్గా మిగిలిపోతాం మనం సో ఇప్పటి యువర్ హార్ట్ అండ్ మైండ్ అనే you love it you study it you study what you love you love what you study job undu nujyoga undu manavula pravrtti ela untundo telusukonandi they they do not love the job which they have chestu nujyogaanni prem undadu chestu nujogaanni na i do not get the job that i love anta nen untanu you love the job you have ఇప్పుడు మనకు ఒక కారు ఉందండి ఆ మనకున్న కారుని మనం చక్కగా ప్రేమగా వాడుకోవాలి అంతేగాని మనకు లేని కారుని ప్రేమిస్తే ఉపయోగపడే మనకున్న కారును ఒకటి పెట్టుకుని ఎప్పుడు యవర్ హార్ట్ అండ్ మైండ్ అట్ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక పూర్ణంగా మీరు ఆ పని చేయకపోతేరా ఎందుకంటే ఇది కఠినమైన విషయం శ్రీకృష్ణుడికి తెలుసా సంగతి ఆయన బోధిస్తున్నాడు నిష్కామంగా కర్మ చేయమన్నారు చెప్పబోతున్నాను నిష్కామంగా కర్మ చెయ్యి అని చెప్పి మీరు లోకంలో ఎవ్వళ్ళని మెప్పించరు ఎవళ్ళని మెప్పించారు ఒక తల్లి అడిగారు నాన్న ఏమండి మరి మేము పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాం కదా నిష్కామంగా ఎక్కడ కుదురుతుంది వాడిని ఎంసెట్లో చేర్చేమంటే వాడు ఎంసెట్ పెసవాలనే ఉద్దేశంతో చేరుస్తాము గాదిలో చేర్చేమంటే ఏదో ఉద్ధరిస్తాడని చేరుస్తాము నిష్కామంగా ఎక్కడ కుదురుతుందండి కుదరదన్నట్టుగా చెప్పారు నేనన్నానో మీరు ఆలోచించండి అమ్మా నిష్కామంగా చేయటం కుదురుతుందేమో ఆలోచించండి ఇప్పుడు ఎంసెట్లో వీడికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించటం ఉంది ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ ఆర్ నాట్ ఓకే ఇఫ్ యూ డిసైడ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ దాన్ డూఇట్ అండ్ ఆ డూయింగ్ ఆ చేసేది నిష్కామంగా చేయటం సాధ్యమేమో ఆలోచించండి అసలు ఇట్ ఈజ్ పాసిబుల్ ఏమో ఆలోచించండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది వీడి ఎంసెట్ ఏమైనా సరే పేస తీరాల్సిందే ర్యాంకు రావాల్సిందే అని అలా బెంగ పెట్టేసుకుని వాడిని ప్రెషర్ పెట్టేసి మీరు ప్రెషర్లో పడిపోయిచ్చేసారనుకోండి అప్పుడేమవుతుంది అప్పుడు ఏదైనా ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదా ఆ ప్రెషర్స్ ఏం లేకుండగా మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తాం ఈశ్వరార్పణ బుద్ధితోటి ఈశ్వరుచ్చిన ఫలాన్ని సమచిత్తంగా స్వీకరిస్తాము అనే ఒక ధోరణిలో మీరు చేసి ఆ ప్రెషర్ ఉండదు మీకు ప్రెషర్ ఉండదు పిల్లవాడికి ప్రెషర్ ఉండదు తర్వాత ఇంకొకటి మనిషి జీవితంలో ఆలోచించేప్పుడు ఎలా ఉంటుందంటే ఎంసెట్ పిల్లవాడిని చదివిస్తున్నారనుకోండి ఎంసెట్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తారు కానీ జీవితంలో జీవితం అంటే కేవలం ఒక ఎంసెట్ ఎగ్జాము దాంట్లో వచ్చే ఒక ర్యాంకును బట్టి జీవితం నిర్ధారితం కాదు అది మర్చిపోతూ ఉంటుంది జీవితాన్ని నిర్ధారించిది కాదు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీడు ఎంసెట్లో హీ మైట్ హెవ్ డాన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బట్ లైఫ్లో హీ కుడ్ బి అ ఫెయిల్యూర్ లైఫ్ దాకా అక్కడ బీటెక్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు వీడు ఎంసెట్లో ఫెయిల్ అవ్వచ్చు లైఫ్లో హీ మే సక్సెస్ సో ఎంసెట్ ఈజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఓవర్ లైఫ్ ఇక్కడ సక్సెస్ అయినంత మాత్రానది లైఫ్ ఇంకా వీడికి నందనవనం అని ఇక్కడ ఫెయిల్ అయితే వీడి ఇంక జీవితంలో దేనికి పనికిరాడని చెప్పడానికి లేదు లైఫ్ని మీరు మీరు అంచనా వేసి పద్ధతి తప్పు మీ యాప్ దృష్టికి తప్పు మీ ఆకాంక్షలు తప్పు మీకున్న వర్నీస్ తప్పు వాటిలో ఏది యుక్తియుక్తమైంది కాదు ఏది కూడా జీవితం అవగాహన ఉన్నది కాదు మరి అటువంటిప్పుడు మనం చేసి కర్మ నిష్కామంగా చేస్తే మంచిదా లేకపోతే సకామంగా చేస్తే మంచిదా ఏది మంచిది సకామంగా చేస్తే టెన్షనే మిగుంది నిష్కామంగా చేస్తే వచ్చి ఫలమేదో ఎలాగో వస్తుంది కానీ టెన్షన్ ఉండదు ఇంకా అనేక లాభాలు ఉంటాయి కాబట్టి సకమంగా చేయటమే చేసే పద్ధతి ఇంకా మరో పద్ధతి ఏం లేదు సకమంగానే చేయాలి అలా నిష్కామంగా చేయటం కష్టం అసంభవం సంభవం కాదు డిఫికల్ట్ అని ఈ రకమైనటువంటి ఆశంకలు అభ్యంతరాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ అడ్డంకులు మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళు మనస్సుని స్థిరం చేసుకోలేరు చాలా కష్టపడిపోతూ ఉంటాం మనం మనస్సును మనం స్థిరం చేసుకోలేము మనం నిష్కామంగా అలాగా కాముగా ఉంటూ పెద్ద పెద్ద ఆకాంక్షలను పెట్టుకోకుండా ఆ వచ్చిని స్వీకరిస్తూ పోయి దాన్ని విదిలిపెట్టేస్తూ పోయి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వచ్చి దాన్ని ప్రయత్నం చేయకుండా వచ్చిదాన్ని స్వీకరిస్తూ పోయి దాన్ని పోనిస్తూ జీవితాన్ని ఒక సాక్షి రూపంగా స్వీకరించటము అనేది ఒకటి ఉంది అది ఆ పద్ధతి వేరు ఒకటి సకామ జీవనంలో వాడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని మ్యానికులేట్ చేసి ప్రయత్నం చేస్తాడు సకామంగా ప్రతిదాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రతి స్టెప్లోనూ హీ వాంట్స్ టు ప్రూవ్ హిజ్ వన్ అఫ్ మ్యాన్షిప్ ఎగెనిస్ట్ ద డెస్టినీ ఎగెనిస్ట్ ద నేచర్స్ ప్రోగ్రెస్ ఎగెనిస్ట్ ద నేచురల్ లా దానికి వన్ అఫ్ మ్యాన్షిప్ ఐ హ్యావ్ టు నేచర్స్ ప్రాసెస్ ఫ్లో ఉంటుంది నేచర్స్ లాస్ ఉంటాయి ఐ హ్యావ్ టు గో వన్ స్టెప్ అబౌవ్ ఇట్ అనే ప్రయత్నాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటాను నేచర్ని ఇటుతిప్పి అటు తిప్పి వంచి తనకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను విచ్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ లివింగ్ యు హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కాబట్టి బహుశాఖా హాశ్చుద్ధయ అవ్యవసాయినాం ఈ కర్మయోగము సాంఖ్య యోగము ఈ మార్గం ఏదైతే కలదో రాజమార్గం ఈ రాజమార్గాన్ని విడిచిపెట్టేస్తే వాడు అవ్యవసాయ అయిపోతాడు వాడికి అధ్యాత్మ జీవనము లౌకిక జీవనము అలా బ్రేక్స్ వచ్చేస్తాయి మళ్ళీ లౌకిక జీవనంలో లక్ష్యాలు అనేక లక్ష్యాలు ఉంటాయి అధ్యాత్మ జీవనంలో సాధనాలు కోకొల్లలుగా ఉంటాయి ఇద అదా ఇద అని ఇటు పరిగెడతాడు అటు పరిగెడతాడు అలాగా ఇట్నించటో అట్టించేటు ఒక స్థిమితం లేకుండా స్థిరం లేకుండా పరుగులు తీస్తూనే ఉంటాడు వాడు పరుగునెత్తే మార్గాలు ఎన్ని అంటే అనంతంగా ఉంటాయి బహుశాఖా అనంతశ్చాఖలనేకం శాఖల్లో మళ్ళీ ఉపశాఖలనేకం బహుశాఖాహ అనంత కాబట్టి వాడు అలా పరుగులు తీస్తూనే ఉంటాడు ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేడు అని కాబట్టి ఈ యోగము కర్మయోగము ఏదైతే కలదో దీని ఎందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే వ్యవసాయాత్మికా బుద్ధి అది అక్కడ ఉన్న పరిస్థితి సో ఆ భాష్యకారులు ఏం చెప్తారు వ్యవసాయాత్మికా నిశ్చయస్వభావా ఇతర విపరీత సమ్యక్ ప్రమాణ జనితత్వాత్ ఇహ శ్రేయో మార్గే హే కురునందన హే కురునందన అంటే కురువంశములో జన్మించి ఆ కురువంశంలో ఇంతకు ముందు జన్మించిన పెద్దలకి ఆనందమును కలిగించువాడా అనర్ కురునందన కురూ నందతి అర్జును చూసి మంచి పిల్లాడు వీడు మనం మన కొంపలం మన ఇంట్లో మంచి పిల్లాడు పుట్టాడు అని పాండు మహారాజు సంతోషించాడు ఆయన భార్య కుంతి సంతోషించింది భీష్మ పితామహుడు సంతోషించాడు ఆ వంశంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా సంతోషించారు కాబట్టి ఆయన కురూనందన అవుతాయి సో కురూ నందయ్యి కురు వంశస్థులకి ఆనందము కలిగించినవాడా ఇహానుంది ఇహ ఇహ అంటే ఈ మార్గమునందు మార్గాన్ని గురించి చెప్తున్నారు కదా నేహాభిక్రమ నాశోష్ఠి ఈ కర్మయోగ మార్గంలో అని అలా ఒక పాత్ర ఒక ఒక జీవన శైలి స్టైల్ ఆఫ్ లైఫ్ దాని గురించి కదా చెప్తున్నారు ఈ ఈ ఈ మార్గము ఇది ఏం మార్గం ఇది శ్రేయో మార్గము శ్రేయస్సు అంటే జీవన్ ముక్తి మోక్షము ఆత్మజ్ఞానాన్ని పొంది మానవుడు మోక్షమును పొందుట ఇది శ్రేయో మార్గం ఈ శ్రేయో మార్గంలో బుద్ధి ఒక్కటే ఉంటుంది ఒక్కటే ఉంటుంది అంటే ఒకటే ఉండాలి అని అర్థం ఒకటే ఉంటుంది అన్నా ఉండాలి అన్నా ఆ సందర్భాన్ని బట్టి ఒకటే ఉంటుందని కృష్ణుడు జనరల్గా చెప్తాడు దాని సందేశం ఏమిటంటే ఉండాలి అని సందేశం ఏకా ఏవా బుద్ధి అయితే మరి లోకంలో అనేక భావజాలం ఉంటుంది బుద్ధి శాఖాభేదం బుద్ధి అంటే జ్ఞానము అవగాహన ఒక అండర్స్టాండింగ్ ఒక విష ఈ విషన్న రకరకరకాలుగా ఉంటుంది ఈ విషంలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి అనేక శాఖలు ఉన్నాయి అనేక రక భేదాలు ఉన్నాయి సో ఈ మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కటే ఉండడం ఎలా కుదురుతుందండి అంటే ఈ భేదములు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా త్రోసిపుచ్చుతుంది బాధిక అప్పుడే మరి ఏకా అవుతుంది లేకపోతే ఏకా కాబట్టి వీటినన్నిటినీ త్రోసిపుచ్చుతుంది నేను దక్షిణామృత స్తోత్రం పాఠం చెప్తున్నాను స్టేజ్ ఉంది ఎదుర్కొండగా జనం కూర్చున్నాను ఒక ఆయన వచ్చి ఒక పెద్ద ఆయన ఏమంటే ఈ స్టేజ్ మార్చాలండి నేనున్నా స్టేజ్ మార్చడండి ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా పెట్టారు ఇదంటే పోనీ ఇలాంటి చెక్కదేదో కుర్చీ ఇలాంటిది వేస్తే పోనీ ఇటు వేసే రోజులు అది సిమెంట్ ప్లాట్ఫామ్ లాగా చేసి ఇప్పుడు రవీంద్ర భారత్కి వెళ్ళి స్టేజ్ మార్చాలంటే ఎలా మూడున్నాయి ఎలా మారుస్తారు ఈ వాస్ట్ పీపుల్ ఉన్నారు ఈ వెరీ డిఫికల్ట్ పీపుల్ స్టేజ్ మార్చాలి ఎందుకు ఎందుకండి మార్చడం ఎలాగ మారుస్తాం మార్చలేం కదా ఎందుకు మార్చడం అంటే అంటే ఆయన అంటాడు మీరు ఏదో కొంచెం యాంగిల్ తిరిగి వచ్చు